కాబట్ ఆయన శంకర్లు ఏమంటున్నారంటే వీళ్ళు చెప్పే మాటలు ఏది కూడా ఉపనిషత్తు బోధించే తత్వంతో వాటికి పోలికే సంబంధము లేదు నా సంగతించే అడిగేమీ పోలితే లేదు శంకర్ల కాలంలో వాళ్ళు ఆయన శంకర్లు గంట ప్రాచీలు కణాము కోసం కల్పన ఉపనిషత్ శాస్త్రా బాధనా కాబట్టి ప్రస్తుతంలో మన సిద్ధాంతాలు ఏంటంటే కామనలు ఆత్మయంగా ఉంటాయి అనే కోల్పాలు వాళ్ళు కామనలకి తోడుగా ఇంకో పది నెండు పద్నాలుగు పెట్టి ఇవన్నీ ఆత్మయంగా ఉంటాయన్నారు ఇక్కడ కేవలం కామనలు ఆత్మయంగా ఉంటాయని కోరుకోవచ్చు అది ఓకే అండి కావనలో ఆత్మీయంగా ఉంటాయి అనే కల్పన ఉపనిషత్తు అనే శాస్త్రం యొక్క తాత్సమ్యానికి విరుద్ధంగా ఉంది తెలుపు మీరు దాన్ని తోసుకుంటుంది దాన్ని ఆదరించవద్దు అని చెప్తారు ఇమేజినింగ్ రెస్టెన్స్ అండి సార్ నేను అడుగుతూ ఉంటాను మీ మత్యాలు ఎక్కడైనా చూశారా మీరు ఇది జరిగేదా అంటే ఎక్కడెక్కడ బ్రహ్దాన్ని కూడా చరిత్ర చెప్పారు నేను చూశారా అని చూస్తున్నావారు రెండో కలిపి ఇచ్చ సంకల్పము మొదలైనవి ఆత్మధర్మములని కల్పించి వైశేషికులు వైయాధికులు ఉపనిషత్తుల బోధ యొక్క తాత్పర్యములకు విరుద్ధంగా చెప్తున్నారు అదేవిధంగా ఈ కల్పన కూడా ఇక్కడికి వస్తున్న కల్పన ఉపనిషత్తుల బోధ యొక్క తాత్పర్యములకు విరుద్ధంగా ఆచరించలేనది కాదు అక్కడికి చెట్లేక ఆత్మ కామాదులకు ఆశ్చర్యము కాదు కాబట్టి ఇప్పుడు మీ హృదయా ఏదైనా కామ మీరు దాని గురించి బీపీ ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు వాట్ యూ హౌ టు వాట్ యూ హౌటు డూ ఈజ్ యూ స్టెపర్ యూ స్టెప్ బ్యాక్ యూ స్టెండ్ అది మీ స్వరూపంలో భాగ్యం కాదు ఓకే అక్కడికి వచ్చింది అక్కడ ఉన్నది కూడా కాదు వచ్చింది మనం కదా దెన్ యూ నో దిస్ మచ్ అది వచ్చింది ఇప్పుడు వచ్చింది ఏదో తర్వాత మంత్రం సార్ ఉందాము అక్కడికి చర్చ పూర్తి పశ్యన్వై తన్న పశ్యతి ని ద్రష్టుర్దృష్టే విపరిలోకో విద అది నాశి ఇప్పుడు నిద్రలో మీరు దేవీ చూచుక లేదు కదా ఎడ్వైట్ అన్న ప్రశ్న అంటే మీ చూపు లేకుండా పోయింది కనుక చూసుకలేదా లేక చూడవలసినది ఏమీ లేదు కాబట్టి చూసుకలేదా ఎందుకంటే చూసేవాడు చూడబడేది చూసుక అనే ప్రక్రియలో నిజానికి చూచుత అనేదానికి ఒకవైపు చూసేవాడు రెండో వైపు చూడబడేది ఉంటుంది చూసేవాడు ఉన్నంతసేపు చూడబడేది ఉంటుంది చూడబడేది ఉన్నంతసేపు చూసేవాడు ఉంటాడు ఆ సందర్భంలో చూచుట అనే ప్రక్రియ నడుస్తోంది అని అనుభవం కలుగుతుంది ఇప్పుడు చూసేవాడు పోలేదనుకోండి చూడబడేది ఉండదు చూచుట ఉండదు నిద్ర అంటే అదే చూడబడేది పోయిందనుకోండి చూచేవాడు ఉండడు కాబట్టి చూచితో ఉండదు అద నిద్ర అంటే ఏది అంటే చూడబడేది లేకపోవడమే నిద చూసే చైతన్యము సాక్ష్య చైతన్యము ఉంటూనే ఉంటుంది మరి ఉంటే చూస్తున్నట్లుగా మనకి దాఖలా లేదు కదా అంటే చూస్తున్నట్లు దాఖలా కావాలంటే చూడబడేది లోపల ప్రవేశిస్తే చూస్తున్నట్లు దాఖలా వస్తుంది రాకెట్ పైకి వెళ్ళినప్పుడు సూర్యకాంతి ఉందా ఉంది ఇంకా మరి ఏమి కనపడలే ఏమీ ఎందుకు కలగదు ఏమీ లేదు అంతేకాదు కనపడుతున్నాడు అయితే మేము ఏదో ఒకటి పెడతాం ప్రతి చూను ఉపగా పెట్టామనుకో ఆ చక్కగా పెర అర్థమైంది కదండి కాబట్టి ఇప్పుడు మీరు చీకట్లో నిలబడ్డారు మీకు ఏమీ కనబడుట లేదు కాబట్టి మీ చూపు పోయినట్టకపోతే చీకటిని చూస్తూ ఉన్నారు కనుక నీకు చూపు ఉన్నట్లే మీ చూపు చీకటిని చూస్తున్నారు కదా లేకపోతే చీకటి నిల మీకు ఈ రహస్యం తెలుసా పుట్టుగురుడి వారు చీకటి అంటే ఏమిటో ఎదుగుతారు ఎక్కడైనా విన్నారనమాట పుట్టి గురుడి వారికి అంతా చీకటి అని మీరంటారు వాడు అండవు వాళ్ళేమే అండవు వాడి చెవిలో నూరు పోస్తే మరి ఆయన అలా చెప్తున్నాడు బహుశా వాళ్ళని ఎదురుండాలని వాడు భ్రమపడ అనాలి తప్ప లెఫ్ట్ టు హిమ్ వాళ్ళేమీ అండవు ఎందుకంటే చీకట అనేది ఎవరికి తెలుస్తుందో తెలుసుకున్నారు ఎరుగు తెలిసిన వాడికే చీకట కాబట్టి సుశుక్తిలో ఏమీ లేదు అనేవాడు అన్నీ ఉన్న జాగ్రత్త వ్యవస్థను చూసిన వాడు అయి ఉండాలి ఏమీ లేని సుశుక్తిని కూడా చూసేవాడు అయి ఉండాలి కాబట్టి యద్వైతం అపశ్యతి ఇతరమును చూచకలేననేది ఏదైతే కలదో అది కానీ అర్థం ఎంతో తెలిసినా పశ్చన్వై తన్న పశ్చిమి చూస్తూ ఉంటూనే ఇదేమీ చూచుటలేదు ఎందుకంటే చూడదు చూడమనేది ఏమీ లేదు కనుక అలా ఏంటంటే అదృశ్చైతన్యం ఏది కలదు సాక్షి చైతన్యం ఏది కలదు దాని యొక్క చూపుది ఎందుకో చూస్తున్నాను అది అవినాశి ఇప్పుడు తప్పుడు నేను నా తల్లికి అర్థాలు అక్షర్ లేకుండా గద్దగా చూసిన ఇప్పుడు అద్దాలు పెడితే మోస్తాగా చూస్తున్నాను తప్ప అప్పుడు ఇదేంటి లోపం వచ్చింది ఈ వాహ్యమైన తల్లికి లోపం వచ్చింది తప్ప ఆ లోపల లోపం రాబంది ఎందుకంటే ఆ లోపల కమికి లోపం వచ్చిందనుకోండి ఇప్పుడు నా చూపు తగ్గింది అని తెలియదు ఇప్పుడు నా చూపు తగ్గిన తెలియదు కానీ తెలుస్తుంది అంటే అర్థం ఏంటి లోపలి ఏ లోపము లేదు అది లోపించదు నది దృష్టి దృష్టే విపణి లోపం విదిగే ఎందువలన అది నాన్న చేస్తారు ఈ వాక్యాన్ని వాళ్ళు పర్యాయాలు భాషరాలు పూర్తి చేస్తూ ఉంటారు అందుకోసం జ్యోతిబ్రాహ్మణం జరిగితే ఓహోరిక నుంచి కోట్ చేశారా అని తెలుస్తుంది దీనితో ఒక అవతారిక అవతారిక ఇంట్రొడ్యూస్ చేస్తుంది మంత్రాన్ని శ్రీపుంసయోరి ఏకస్మాత్ నపశ్యం స్వయం జ్యోతి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తూ ఆత్మస్వయం జ్యోతి స్వయం ప్రకాశము మరైతే సుశుద్ధిలో ప్రకాశించుటలేదండి అదన్నా అంటే సుశుద్ధిలో కూడా ప్రకాశించుకోండి నా బాబు మరైతే ప్రకాశిస్తుంటే ఏది కాబడట్లేదే అంటే దానికోసం జాగ్రత్త వ్యవస్థలో ఇంకో దృష్టాంతం చెప్తున్నాడు జాగ్రత్త వ్యవస్థ దృష్టాంతం చెప్పాలి లేదంటే ఇంకేం దృష్టాంతం చెప్తాడు ఇంక ఇంకో దృష్టం దృష్టాంతం చెప్తాడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఓసారి పాతాల లోకానికి వెళ్ళాలి పాతాల లోకం ఎక్కడ ఉంటుందో తెలిసిన ఒక పెద్ద గొల్లిలోంచి లోపలికి వెళ్ళాలి భూమి అడుగు యోగ పోవాలి అసలు ఉంటుంది భసలు మరి ఆ ఎక్కడ ఉంటుంది అది రహస్యంగా ఎక్కడ ఉంటుంది అక్కడ కొంచెం అల్లమడవుల్లోనో ఎక్కడో ఒక కొండగా ఉంటారు ఎవరికీ కనపడకుండా గొలి ఒక హోల్ ఉంటుంది అది అర్జునుడికి తెలియదు శ్రీకృష్ణుడికి తెలుసు ఆయన జేముతున్నా మరి కాబట్టి ఆయన రథాన్ని నడుపుకుంటూ ఆ బిలంలో ప్రవేశిస్తాడు బిలంలోకి రథం వెళ్ళిపోతుంది శ్రీకృష్ణుడి రథం వెళ్తుంది ఎలా వెళ్ళిపోతుంది గ్రావిటేషన్ ఫోర్స్ అలా పడిపోతాయి అంత పడిపోతుంది వెళ్ళిపోతుంది సరే పాత ఇలాంటి ప్రశ్నలన్నీ అక్కడ వీటిని గొప్పదంటే ప్రశ్నలు అంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంతట్లోకి సడన్ గా ఎందుకంటే బెలం వారు ఏమో ఉంటుంది చీకటి ఉంటే చీకట్లో బొబ్బాలకు కనపట్టలేదు అది హరీకారాలు ఏమో చేస్తున్నాయి అవి శబ్దాలు చేస్తున్నాయి కనపడక తోలుతుంటే అది వాటికి అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే చక్రాన్ని ఎలాంటి చేశారు చక్రంతో చెప్పాడు ఒక చక్రాలువారు మీరు ఎక్కువ స్పీడ్ అక్కర్లేకుండా మోడరేట్ స్పీడ్తో గుర్రాల ముందు పరిగెడుతూ ఉండండి అని శ్రీ మహావిష్ణుడు ఆదేశించాడు అది శ్రీ చక్రాలు ఆ ముందుండి పరిగెడుతూ ఉంటాడు శరకాల నుంచి ప్రకాశంలో వెళ్తాడు ఈ దృష్టాంతం నీకు నచ్చిందా ఇది ఎలా ఉంది ఎంత చక్కగా ఉందో ఇది దృష్టాంతం అవుతుందా అసలు చక్కగా ఉందా ఉందో దృష్టాంతం అవుతుందా అవదు గాస చెప్పినట్టు అయింది తప్ప మీరు దృష్టాంతం ఏం చెప్పినట్టు దృష్టాంతం ఎటువంటి చెప్తుంది స్త్రీ పురుషుడు కౌతలించుకున్నారు బాహ్యంగా దేహాల్లో ఏకత్వం ఎలాకూడదు భావాత్మకమైన ఏకత్వం వచ్చేసింది వచ్చేసినప్పుడు వీళ్ళ చుట్టూ యాభై ముందు ఉన్నారు వాళ్ళు ఎవరూ వీళ్ళ కనపడడం కూడా కనపడి చుట్టూ యాభై మూడు వందల కనుక కనబడడం ఇందువల్ల ఇందువల్ల తెలిసిన ఏకత్వం అయిపోయింది ఇక్కడ చూసేవాడు చూడబడేది అనే డివిజన్ లేకుండా ఏకత్వం వచ్చేది ఏకత్వం వచ్చిన చోట కాగ్నేషన్ ఉండదు ఇక్కడ ఎందుకంటే కాగ్నేషన్లో ద్విత్వం ఉండాలి చూసేవాడు చూడబడేది అనే ద్విత్వం ఉండాలి ఎందుకంటే నేను కొన్ని ఏం ఘటహాలనే జ్ఞానం కలగాలి అంటే లోపల ఒక సెల్ఫ్ కాన్షియస్ కర్శనం ఇది ఉండాలి సెల్ఫ్ కాన్షియస్ కర్శనం లేకుండా ఏం ఘటాన్ని జ్ఞానం కలగాలి అని చెప్పిన ఒక సెల్ఫ్ కాన్షియస్ ఈగోయిక్ అబ్జర్వర్ లేని అబ్జర్వేషన్లో నామరూపాలు ఉండవు నామరూపములు ఉండవు మనం చూడు లెట్ దేర్ బి అబ్జర్వేషన్ విథౌట్ యూ బీయింగ్ ది అబ్జర్వర్ అని నేను చెప్పారనుకోండి అప్పుడు అన్ని చుట్టూ ఉన్న వాటి యొక్క అవేర్నెస్ ఉంటుంది తప్ప వాటి యొక్క ఫలానా ఫలానా ఫలానా అనే విశేష జ్ఞానం కలగాలి అటువంటి విశేష జ్ఞానం కలగాలంటే లోపల ఒక కరస్టం ఉండాలి కాబట్టి ఆ స్త్రీ పురుషయోహో పరిస్భక్తయోహో చూసేవాడు చూడబడేది అనే డివిజన్ ఫ్లాక్స్ అయిపోయి ఏకత్వం వచ్చి వస్తుంది అందుకోసం నపస్కతి వాళ్ళు ఏమీ తెలియకుండా ఉండిపోతారు కాబట్టి నపశ్యతికి హేతు ఏకత్వం తప్ప దృష్టి చైతన్యము లుప్తమైపోవటం మాత్రము కాదు అని ఇంతకు ముందు చెప్పడం అయినది ఆత్మస్వరూపాన్ని గురించి అదొకటి చెప్పాము ఆత్మస్వయం జ్యోతి కూడా చెప్పినాము స్వయం జ్యోతి అంటే ఎక్కండి స్వయం జ్యోతిష్వం నామా చైతన్యాత్మ స్వభావత చూడండి దగ్గర దగ్గరనే చెప్తున్నా శబ్దం మీకు తెలుస్తోంది రూపం తెలుస్తోంది రసం తెలుస్తోంది స్పర్శ తెలుస్తోంది గంధం తెలుస్తోంది వాటి అభావము తెలుస్తోంది మనస్సులో రాగము తెలుస్తుంది ద్వేషం తెలుస్తుంది సుఖం తెలుస్తోంది దుఃఖం తెలుస్తుంది మీకు ఇప్పుడు మీరు చెప్పండి మీ స్వరూపం ఏమిటి తెలివి మీ స్వరూపం కదా తెలివి నేను పొద్దున్న లేచి పడుతూ ఉంటాను స్నానం చేస్తాను పూజ చేస్తాను ఉద్యోగం చేస్తాను భార్యని మార్కెట్కి తీసుకెళ్తాను ఒకప్పుడు ఆవిని ప్రేమిస్తాను ఇంకొప్పుడు ఆవిడతో కలహిస్తాను పడుకుని నిద్రపోతాను అన్నాడు ఇప్పుడు వాడి స్వరూపం ఎలా అనిపించింది మీకు డూయింగ్ స్వరూపంలాగా ఎవట్లో లేదు వాడి స్వరూపం డూయింగ్ అని తెలియట్లేదు మీకు అలా అదే అజ్ఞానం మీ స్వరూపం డూయింగ్ కాదు మీ స్వరూపం నోయింగ్ ఓకే అన్ని జరిగేవి జరుగుతూ ఉంటాయి కర్తృత్వంలో ఉంటాయి అలా తయారవుతుంది నేనే కర్తను ఇవన్నీ నేనే చేసేస్తున్నాను అని పెట్టుకుంటే దట్ ఈస్ హౌ ఆ ఇగ్నోరెన్స్ అలా ఉంటుంది కాబట్టి మీ స్వరూపం ఎందుకంటే ఏది తెలియాలన్నా తెలివిలో తెలుస్తాయి కానీ తెలివి తెలియడానికి ఇతరము ఎందుకని అది తెలియదనుక అగ్ని ఉష్ణత్వాధిపతి చైతన్యాత్మ స్వభావ ఆత్మా అని దృష్టాంత నిప్పు వేడిగా ఉంటుంది అంటే అప్పుడప్పుడు వేడిగా ఉంటుందా ఎప్పుడైనా ఒకసారి వేడిగా అప్పుడప్పుడు వేడిగా ఉంటుంది ఆల్వేజ్ వేడిగా ఉంటుంది అన్ని కాలముల ఎందు వేడిగానే ఉంటుంది అన్ని దేశముల ఎందు వేడిగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తారో అగ్ని యొక్క స్వరూపము వేడి మీరు ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటారు వ్యాఘ్ర వ్యవస్థలో స్వప్నావస్థలో సుసూప్తిలో ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు కాబట్టి మీ స్వరూపమేమి చేయండి కాబట్టి ఎవరైనా అరచేతిలో అరచేతిలో కర్పూరం పెట్టి హెల్ల హెల్లా హారతిచ్చేటంటే వాడికి వేడు ఉన్నట్టనట్టేడు లేదు అని మీరు అన్నారంటే దాన్ని అర్థమైతే అగ్ని కొద్దిసేపు ఉష్ణస్వభావం లేకుండా అయిపోయింది అలాగా కాబట్టి అరచేతిలో హారతిచ్చేటంటే ఇదేదో మతల భూ వ్యవహారం అని కాలేదు అవును అరచేతిలో హారతడానికి ఏం పిచ్చా ఏమన్నా అరచేతి కాలిపోతుందా కాలిపోతారు కాలిపోతుంది ఆయన కాలేదు అంటే అగ్నికి వేడి స్వభావం లేకుండా పోయిందనే అర్థం రెడ్యూల ఏది ఏది అది నమ్మడానికి ఏది కనపడితే దాన్ని నమ్మడానికి సిద్ధం నమ్మ నమ్మడమే తెలివైన పని అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే చేతిలో ఏదో సమయం లేకపోతే ప్రొటెక్షన్ పెట్టుకుని హార చేస్తారు స్త్రీలో ఏదో పెట్టి హార చేస్తారు అది ఇట్లా గౌరవ ఇచ్చేస్తారు గౌరవ ఇవ్వాలి వేసేసినా కొంతమంది కొంత వేయిని పట్టగలుగుతారు మీరు వంట చేసి వాళ్ళు ఉంటారు చూస్తారా వాళ్ళలో కూడా అసలు కొంతమంది చేతికి అసలు వేడే తగ్గపడంతో వర్షం ఏం చేస్తారు ఏదో ఒక వేడికి అన్ని వేసుకుంటారు కొంతమంది కొంత వేడిని పట్టగలుగుతారు అలాగే ఈయన కూడా ఈ హానికి కొంత వేడిని పట్టగలుగుతారు అంతే తప్ప అగ్ని తలబడిపోయిందని మాత్రం కాదు అలా చెప్పుకూడదు అలా దాన్ని పురాణం అంటారు అగ్ని తలబడిపోయింది అంటే దాని పేరే ఎక్కడైనా మీకు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా చెప్తే సరి పురాణం దీ సంఖ్య సరే అనిఫార్చునేట్ శాస్త్రంలోకి వస్తే అగ్ని యొక్క వేది స్వభా స్వరూపము సరిగ్గా అదేవిధంగా చైతన్య స్వరూపమేమి చైతన్యం అటువంటిప్పుడు సహా కథం ఏకత్వే అతి స్వభావం సార్ ప్రజానియాద్దు ప్రశ్న పొరపక్షం పొరపక్షం ఏంటంటే ఏమండి నా స్వరూపము తెలివి అయినప్పుడు చూసేవాడు చూడబడేది అనే రెండున్నప్పుడు తెలివే ఆ రెండు నేను తెలివే నేను తెలివి అయితే రెండున్నప్పుడు తెలుస్తూ ఉండాలి రెండు అంతే తప్ప తెలివి నా స్వరూపము రెండు ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటాము ఒకటి ఉన్నప్పుడు తెలుస్తూ ఉండము అన్నట్లయితే నా స్వరూపం చేయలేలా అవుతుంది అని మళ్ళీ కోరుకుంటాం చెప్పినా మళ్ళీ ఇంకో కోరుకుంటాం కాబట్టి ఏకత్వే అతి ఒకటి అయిపోయినప్పుడు కూడా సహా ఆత్మ తన స్వరూపమైన తెలియని ఎలా విడిచిపెడుతుంది విడిచిపెట్టడానికి వీలు లేదు కానీ ఏకత్వం వచ్చినప్పుడు తెలియటం లేదు అని మీరు అంటున్నారు అంటే తన స్వరూపాన్ని ఉల్లంఘించినట్లే అయినది అది ఎలా దొరుకుతుంది అథన జహాతి కథ నిహ సుషుప్తేన పక్ష్యతి ఆత్మ తన స్వరూపమైన చైతన్యము తెలివిని ఎన్నడూ విడిచిపెట్టటలేదండి అని మీరు చెప్పినట్లయితే మరి సుషుప్తూ విడిచిపెట్టేస్తే స్వరూపం ఎలా అయింది తెలివి ఏకత్వమైనప్పటికీ విడిచిపెట్టకూడదు కానీ విడిచిపెట్టింది అంటే తెలివి స్వరూపం అవడానికి వీరు లేదు అబ్బాయి విడిచిపెట్టదు అంటే సుశుక్తి ఏ తెలియకుండా ఉండడానికి వీరు లేదు విప్రతి సిద్ధమూర్ చైతన్యాత్మస్వభావీ మీరు విరుద్ధంగా చెప్తున్నారు ఎలాగంటే ఆత్మస్వరూపము చైతన్యము అని ఓవైపు చెప్పి సుశుప్తిలో దేనిని తెలియట లేదు అని ఇంకోవైపు చెప్పారే ఇది విరోధము మీరు ఏకత్వం ఒక ఆర్గ్యుమెంట్ పెట్టినా కూడా మాకది కన్విన్సింగ్గా లేదు స్వరూపము తెలియనట్లయితే అన్ని సందర్భాల్లో తెలియ ఉండాలి అగ్ని వేడి అన్ని వేళలా వేడిగానే ఉంటుంది ఆత్మ చైతన్యం స్వరూపము కనుక తెలివి అయితే అన్ని వేళలా తెలుస్తూనే ఉండాలి అని పూర్వం దీని మీద సమాధానం నాకు ఎప్పటికీ సిద్ధం విరోధమేమీ లేదు విరోధమేమీ లేదు దేద విరోధమేమీ లేదు ఆత్మస్వరూపము చైతన్యము నెంబర్ వన్ సుసృప్తి దేనిని తెలియట అనేది ఉండదు నెమ్మక ఈ రెండింటికి ఒకనొక విరోధాన్ని ఆయన ఉద్భావన చేసినాడు పరోపక్షం ఒక విరోధాన్ని చూసినాడు అటువంటి విరోధమేమీ లేదు ఎందుకో తెలుసిన ఉభయమొక్కే కథ ఉపపద్యతేవా ఈ రెండు కూడా యుక్తియుక్తముగానే ఉన్నది రెండు ఏమిటి ఆత్మ యొక్క స్వరూపము తెలివి అదొకటి సుశుష్టి ఎందు ఆత్మ దేనిని తెలియటలేదు అది రెండవ ఈ రెండిట్లోనూ విరోధమేం లేదు రెండు కూడా కరెక్టే కథం అదేలాగా అంటే యద్వై తై తన్న పశ్యతి ని ద్రష్టుర్దృష్టే విపరిలో విదే అవినాశివా మంత్రానికి ఆ అవతారిక ద్వారా ఆ మంత్రానికి ఒక సాధకత దాని సం విధానము అటువంటి శంక ఎవరికైనా ఉంటే దాన్ని పోగొట్టేటువంటి మనం కాద్వై సుశుక్తే అంటే వై అంటే ప్రసిద్ధి అంటే తెలియటలేదు అనేది ప్రసిద్ధంగా ఎక్కడ మనకు అనుభవంలో ఉంది సుశుక్తి అందుకోసం సుశుక్తి అంటారు కాదమిత్ర సుశూప్తి అంటారు తత్ నా పశ్చతి పశ్చిన్ తశ్యన్నేవ్య అంటే అయ్యా మీరు నిద్రపోయేటప్పుడు చూచుటలేదు అనేది ఏడిగలదో ఎద్వై సుషుక్తే తత్ న పశ్యతివై సుషుక్తే నశ్యతి సుషుక్తే నశ్యతి తత్ పశ్యన్వై న పశ్యతి నిద్రయందు చూచుటలేదు అనేది ఏడిగలదో అది చూస్తూ ఉండగానే చూచుటలేదు ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నా నేను చూచుటలేదు అయ్యా మీరు చూసుటలేదు అంటే అప్సల్యూట్ సెన్స్ లో చూచుటలేదా అదే అప్సల్యూట్ సెన్స్ కావ్ నేను చూస్తూనే ఉన్నా చూచుటలేదు నేను చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఉంటే మరి టీములు మీద ఏముందో చెప్పండి నేను చూచుటలేదు అయితే మీరు చూస్తూ లేమో అబ్బే నేను చూస్తూనే ఉన్నాను ఓడిస్తాను చూస్తూనే ఉన్నా చూచుటలేదు ఇది ఎక్కడ పట్టికొచ్చేవా అంటే చూచుటలేదు అన్నది ఆ కన్ను యొక్క దృష్టి లోపించింది చూచుటలేదు కానీ నా స్వరూపభూతమైన తెలివి అది కూడా చూడమే చూడమంటే తెలివి అది లోపించలేదు కాబట్టి నేను చూస్తూనే ఉన్నా పశ్యతి పశ్యన్నే తు సుక్ పశ్యతిషే సత్ నేను మధ్యమోషా ఎకవచనం కొంచెం సంస్కృతం వచ్చి ఉండాలి లేకపోతే ఈ వాక్యాన్ని ఇది ఎలాగంటే శంకర్ అడుస్తాను చూడండి చూడాల నువ్వు ఆ నిద్రావస్థలు నువ్వు ఏదైనా చూస్తున్నావా తెలుసుకుంట నిద్రావస్థింద ఏమీ చూచటలేదు ఇది జానీషే నిద్రావస్థింద ఏది చూచటలేదని తెలుసుకుంటున్నావా తెలుసుకుంటున్నా సరే కాబట్టి నిద్రావస్థయన్ను నేను ఏది చూచుటలేదు అని నీవు తెలుసుకుంటున్నావు కనుక తది నా తథాగ్రహీత నిద్రావస్థయన్ను నేను అసలు అని మాత్రం అలా మాత్రం గ్రహించవద్దు ఎందుకో తెలుసిన నిద్రావస్థయలు ఏది చూచుటలేదు అని నీకు తెలుస్తూనే ఉందిగా కాబట్టి సుతరాము చూపు దృష్టి లేక జ్ఞానము లుప్తమైపోయిపోయిందని మాత్రం నీవు అలా గ్రహించవద్దు ఎందువల్ల నిద్రావస్థలో నేనేం చూడటం లేదు కాబట్టి సుతరాము జ్ఞానము లుప్తమైపోయిందని ఎందుకు స్వీకరించకూడదు ఎందుకో తెలుసిన పశ్చిన్వైభవతి తత్ర ఆ నిద్రావస్థేను నీ స్వరూపము చూస్తూనే అని చెప్పనే నీకు తెలిసింది ఇది పెద్ద పెద్ద ప్రతిపాదనము అంటే వేదాంతంలో చాలా గంభీరమైన ప్రతిపాదన ఎలాంటి ప్రతిపాదన అంటే మీరు ఏ దేవుణ్ణి చిన్నప్పటి నుంచి ఏది కోరి ఆరాధిస్తూ వస్తున్నారో ఆ దేవుడు మీ లోపల ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడవరా అని దాన్ని నిరూపించడం కోసం ద టాపిక్ ఈజ్ అటాక్ట్ ఫ్రమ్ మల్టిపుల్ స్థాయి కాబట్టి నిద్రపోయాను నాకేమీ తెలియలేదు కాబట్టి నేను అయోగ్యుణ్ణి అల్పుణ్ణి అభాగ్యుణ్ణి ఏము నిద్రపోయినా అన్నీ తెలుసుకుంటూ దేవుడు ఆ నిద్రకి యోగ నిద్ర అని పేరు యోగం అంటే జ్ఞానం నిద్రపోయినా చూసుకుంటూ ఉంటాడు దేవుడు యోగ అంటే ఆ దేవుళ్ళు నువ్వే ఆ యోగ అంటే యోగ నింటే ఉండి యోగా అభ్యాసం యోగని తరకాదు ఇది అది రేపు యోగా కాబట్టి తమను అందరూ కూడా తప్పకుండా ఒక యోగాభ్యాసాన్ని ఒక ఒక ఆసనాన్ని మీరు అభ్యాసించే నేను మీకు ఆసనం రికమెండ్ చేస్తాను మీకు సయాటిక తర్వాత మెడకేమంటారు సయాటిక పాండిలైస్ తర్వాత లో బ్యాక్ పెయిన్ తర్వాత బ్యాక్ పెయిన్ లో బ్యాక్ కే కాదా బ్యాక్ పెయిన్ ఎక్కడైనా ఉంటుంది బ్యాక్ పెయిన్ ఈ నాలుగు రకముల సమస్యలను పరిష్కారం చేయడం కోసం మీరు త్రికోణాసనానికి చేయండి నిలబడి త్రికోణాసనం చేయండి ఎంత చేతనైతే అంత చేయండి మోకాలు వంచొద్దు అంటే వంచకూడదు ఎంత మోకాలు వంచకుండగా ఎంత ఉండగలిగితే అంటే కాబట్టి త్రికోణాసనాన్ని మీరు అభ్యాసం చేసిన అందరూ నేర్చుకోవాలి పురుషులు స్త్రీలు కూడా త్రికోణాసనాన్ని నేను నేర్చితే బాగుండదు నేను నేను ఎప్పుడు మీరు త్రికోణాసనం ఎవరు నేర్చుకోవాలి వాళ్ళందరినీ అది సందర్భంగా ఉండదు ఎందుకంటే నా త్రికోణాసనం అంత పెర్ఫెక్ట్ ఐ హ్యావ్ సమ్ షోల్డర్ ప్రాబ్లం లెఫ్ట్ షోల్డర్కి ఏదో చిన్న ప్రాబ్లం ఉంది దానికి నేను ఫిజియోథెరపీ అది చేయించాను ఇది కేసుకుని టైంతో హీల్ అనమాట ఏదో కెండల్ ఏదో తేడా వచ్చిందా అది హీల్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నా స్ట్రెచింగ్ అండ్ లిఫ్టింగ్ అండ్ బెండింగ్ కొంత స్లైట్లే ఎఫెక్టెడ్ కాబట్టి నేను ఇక్కడ కోణాసనం మీకు చూపిస్తే అది ఇన్స్పైరింగ్ గా ఉండదు కాబట్టి ఐఎం నాట్ మీరు త్రికోణాసనం రామ్ దేవ్ బాబు గారు ఆయన ఏడి గెంతులు వేసినట్లు గెంతులు వేస్తున్నారేకోవాలి కాబట్టి ఆయనలో చూడదో చూసి లేకపోతే పుస్తకంలో మొదలైన చూసి రేపే మొదలు పెట్టండి త్రికోణాసనం కాఫీ తాగినా పర్వాలేదు కాఫీ తాగే భాగ్యం మీకు ఉన్నట్లే కానీ యూ యువర్ కాఫీ త్రికోణాసనాన్ని కాఫీ అడ్డుకారు కాబట్టి ఫస్ట్ తెలివిగా లేస్తూనే ఆ ఫస్ట్ ఫస్ట్ మిల్క్ అంటారా ఆ పాలు ఫస్ట్ డికాషన్ అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ డికాషన్ ప్రజలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ మిల్క్ దట్ ఈజ్ ది బెస్ట్ పాజిబుల్ కాపీ నేను సరిగ్గా చేసుకోండి జాతమైతే సో ప్లీజ్ హ్యావ్ ద కాపీ అండ్ దెన్ తికవాన్ చేయండి అదే ప్రైమ్ మినిస్టర్ గారు చేస్తున్నా యోగాసనాన్ని ఆయనే చేస్తున్నాం అంత డిజిలో ఉన్న మనిషి ఆయనే చేయగలనేది మనం గత ఇది ఏమని తప్పకుండా చేయండి నేను కూడా రేపు పొద్దున్న యోగా దేకి వెళ్తున్నాను ఒక అతిథిగా ముఖ్య అతిథిగా వెళ్తున్నాను శివశ్రమంలోనే నాకు ఆదింపా బయలు ఇచ్చేట నేను ఐదు బ్రికెన్ తెచ్చి నేను బయలుదేరి వెళ్ళి దాంట్లో కొద్దిసేపు ఉండి అక్కడ నాలుగు మాటలు చెప్పాల్సి వస్తే చెప్పి యోగా చేసి వస్తాను నేను కూడా ఆఫర్ మన ప్రైమ్ మినిస్టర్ గారు మొదలుపెట్టిన స్కీమ్ మీ సపోర్ట్ని మంచిది కాబట్టి కస్మాత్ స్పష్టమై భావచేత నేను నిద్రలో ఏమీ ఎరవకుండా పడి ఉన్నాను అని అనుకోకుండా నిద్రలో కూడా నీకు తెలుసుకునే ఉంది తెలియ గడపడానికి తెలియ గడపడాలు తెలియలేదు ఉంటే ఏది ఉంటే తెలుసు చీకట్లేదు అని నిలబడ్డారు ఏమీ తెలియక అంటే మీ చూపు లోపించిందని అర్థం కాదు చూపు లోపించట్లేదు సపోజ్ ఎక్కడిగిరిలో ఉన్నాను ఏమీ తెలియటం లేదు అని తెలుస్తుందా ఎకడిలో ఉన్నాను ఏమీ తెలియట్లేదు అని తెలుస్తోంది కాబట్టి మీకు చూపు లోపించండి దీని మీద స్వామి రామకృష్ణ కథ చెప్పారు చెప్పుడుకోండి కానీ ఆయన ఆ సుశుప్తిని చాలా బాగా నిరూపణ చేస్తూ ఇక్కడ చేసినట్టుగా నేను చెప్పాను ఒక మర్దర్ ఒకటి జరిగింది అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ అమావాస్య నాడు చిన్న చీకటి మేఘాలు పట్టేయి వర్షం కూడా చిన్న చినుకు పడుతోంది అలాంటి టైంలో ఒక చీకటి కార్నర్లో వెలుగు ఏ సుకరాము లేని చోట ఒక మర్దర్ జరిగింది ఆ మర్దర్కి ప్రత్యక్ష సాక్షి ఒక ఉన్నాడు అతన్ని తీసుకొచ్చి భోన్లో నిలబెట్టారు జడ్జి గారు అడిగారు ఏమో ఆ మద్దతు భవన ద్వారా జరిగింది కదా జరిగిందండి అక్కడ ఆ మద్దతు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు సార్ ఓకే అప్పుడు జడ్జి గారు ఏమంటారంటే నువ్వు సత్యమే చెప్తున్నావా అని అడుగుతారు అవును సార్ నేను సత్యం చెప్తున్నాను భగవద్గీత మీరు ప్రమాణం చేశాను నేను సత్యమే చెప్తున్నాను ఏమిటి అసత్యం అక్కడ ఎవ్వరూ లేరు నేను సత్యమే చెప్తున్నాను అంటే అప్పుడు జట్టి గారు అంటారు నువ్వు చెప్పినది సత్యం అవ్వాలంటే నువ్వు చెప్పిన మాట అసత్యము అవ్వాలి ఇది అర్థమైంది మీకు మరి వేదాంతం యువర్ విట్నెసింగ్ అకౌంట్ కెన్ బికమ్ ట్రూత్ ఓన్లీ వెన్ యు ఆర్ నాట్ ట్రూత్ఫుల్ వట్ టు సే ఇస్ నాట్ ట్రూత్ఫుల్ అప్పుడే సత్యం సచ్యమంటే దేర్ వాజ్ నో అదర్ విట్నెస్ టు దట్ ఇన్సిడెంట్ అని చెప్పదలుచుకున్నాడు ఆ మాట అలాంటి అర్థం రావాలి అంటే టెక్నికల్ గా అతను చెప్పిన మాట తప్పు అవ్వాలి అతను ఏమని చెప్పాలంటే ఎక్సెప్ట్ మై సెల్ఫ్ దేర్ వాస్ నో మీ ఎల్స్ అని చెప్పాల్సింది సరిగ్గా నిద్రావస్థ అంటే నిద్రావస్థలో ఏమీ అని మీరు చెప్పారు అంటే టెక్నికల్లీ ఇట్ ఈజ్ కరెక్ట్ బట్ ఇట్ ఈస్ సెరీఫ్ ఇట్ ఈస్ కాన్ బట్ యూ హ్యావ్ టు సే is నేను తప్ప ఏమి లేని తెలుసుకోవాలి ఇప్పుడు అర్థమే లేదు తాబతీస్తే లేదు గుర్తుపెట్టుకుంటే అన్నీ తెలుస్తాయి దీని మీద మనం కోర్టు ఇంకా అప్పుడు ఏమైనా ఇది ఇంకా నడుస్తుంది నను ఏం న పశ్యతీతి సుషుప్తే జీమర్వా మనోవా దర్శనే కణం వ్యాకృతమస్ కానీ మీరు చెప్పిన మాట సరిగ్గా లేదండి గార్హ నిద్రలో కూడా చూస్తూనే ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నారు మీరు చూడాలంటే కన్నుతోటైనా చూడాలి మనస్సుతోటైనా చూడాలి అది కారణములు సాధనములు చూచుటకు సాధనములు చూచుటా అంటే తెలివి కారణం చూడాలంటే కన్నుతోనైనా చూడాలి మనస్సుతోటైనా చూడాలి అది ఫంక్షన్ చేయాల్సి ఉంటుంది వ్యాకృతం అంటే ఫంక్షన్ నిద్రావస్థలో ఫంక్షన్ చేయట్లేదు మనస్సు ఫంక్షన్ చేయట్లేదు చూచే కరణము ఫంక్షన్ చేయకుండా సూచిక అనేది ఎలా సంభవము కాబట్టి నిద్రా వస్తుంది సూచిక అనేది ఉన్నది అనే మాట పోసాగాడు అని నన్ను ఏమన్న పశ్యతి చూసి జానీ చు మనోగా దర్శనే కరణం ఏప్రిక వస్తీ చుసు ఆత్మ చూచుకలేదు అని ఈ విధంగా మనకి స్పష్టమవుతోంది పూర్వపక్షంగా మనకి ఆత్మ చూసుకోవాలంటే సిద్ధాంతం అవుతుంది మనకి స్పష్టమైపోతుంది ఆత్మ చూచుక లేదు ఎందుకని ఎందుకంటే చూచితే కన్ను లేక మనస్సు అనే ఇంద్రియము వ్యాపారము కాదు జరుగుతుంది వ్యాపారం ఉండాలి కన్ను చెల్లి ముక్కు మొదలైన ఇంద్రియములు వ్యాపారము చేస్తుంటే చూస్తున్నాడు అని కానీ వింటున్నాడు అని కానీ లోక వ్యవహారము ఉన్నది కానీ సుచూప్తి ఎందు వ్యాపారముతో కూడిన ఇంద్రియములకు ఇంద్రియములు అనుభవములకు వచ్చుటలేదు మరి చూస్తున్న కన్ను వింటున్న చెడి అలాంటివి అనుభవానికి వస్తున్నాయా మీకు సుచృప్తిలో వచ్చుటలేదు వ్యాపారము లేదు కావున ఈ పురుషుడు సుచుక్తి నిశ్చయముగా చూచుట లేదు ఇప్పుడు చూడండి నన్ను ఏమం నపశ్య సుశుక్తే సుశుప్తి ఎందుకు వీళ్ళు చూసుక లేదు అని మనం తెలిసిపోతాం ఏమంటే జాగ్రత్త వ్యవస్థలో చూస్తున్న విధంగా చూసుకలేదు అని మాకు తెలిసిపోతాం ఎందుకు తెలుసు యథా చక్షుడు వాము వాదని శనే ఎందుకంటే నన్ను కానీ మనస్సు కానీ ఇంద్రియము సుషృతి ఎందు వ్యాపారము గలదిగా లేదు నాస్తి వ్యాపృతేసూ హి దర్శనశ్రవణాదిషు పశ్యత వ్యవహారో శృణోతీటి వా ఇంద్రియములు వ్యాపారాన్ని చేస్తూ ఉంటే మనకు వ్యవహారం ఉంటుంది ఏమైనా చూస్తున్నాడు వ్యవహారం ఉంటుంది ఇంద్రియముడు కంప్లీట్ గా స్తబ్దుగా పడుతుంటే చూస్తున్నాడు అనే మాట ఎక్కడ కుదురుతుంది న్యాపృతాన్ని కరణాన్ని పశ్యా సుతృప్తి ఎందు కరణములు వ్యాపారము చేస్తున్నట్టుగా మనకు అనుభవం కలుగుతుంది తస్మాత్ నా పశ్యతివ అయం కాబట్టి ఆత్మ సుశుప్తి ఎందు చూపు చూపు అనే లేదు అంటే చూపు లుప్తమైపోయినది అంటే ఆత్మ ఎందు చూపు లుప్తమైందంటే అర్థం అంటే తెలుసున ఆత్మస్వరూపము తెలివి అని చెప్పడానికి వీల్లేదు ఇంకా ఆ తెలివి ఇలా వస్తుంది అలా పోతుందని చెప్పాల్సి ఉంటుంది వేడి స్వరూపం కాదు అప్పుడప్పుడు వేడిగా ఉంటుందని చెప్పాల్సి అది నాకు ఎక్సెప్ట్ అది పూర్వపక్షం సిద్ధాంతం నహి అంటే కానే కాదు అని తర్హి మరి అయితే ఏమిటి పశిన్నేవతి ఆత్మ చుసు కూడా చూస్తూనే ఉంటుంది కథం అది ఎలాగండి ఇప్పుడు మంత్రం నహి దృష్టి దృష్టేయం విపర్యోపో విద్య అని ఇంకా మంత్రం అది అహి ద్రష్ దృష్టికర్తు దృష్టి సత్యా దృష్టే విపరిలోప వినాశా నేషు సూచే చైతన్యిక దాని యొక్క చూపు చూపు అంటే తెలివి అని అర్థం చూచే చైతన్యం యొక్క చూపు నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లుప్తమవుతా లోపించుట అదే అది లేదు అని ఇప్పుడు దీపం వెలుగుతోంది అన్నీ తెలుస్తున్నాయి అన్నీ కనబడుతున్నాయి ప్రకాశిస్తున్నాయి కాబట్టి దీపం వెలుగుతోంది అని కూడా మనకి తెలిసింది ఆ దీపం మీద ఒక కాగితం వేసేస్తారు నల్ల కాగితం వేసేస్తారు ఏదీ కనపడటం లేదు కాబట్టి దీపం వెళ్ళగటం లేదు తప్పు కాదండి మరి దీపం అయితే వెళ్తుంటారు దీపం వెలుగుతూ ఉంటాం ఎదుగుతూ ఉంటాం మనం ఎందుకు ఆర్గ్యుమెంట్ సరికాదు ఓకే ఇది ఆత్మయొక్క దృష్టి అవినాశి అనేది మళ్ళీ క్లాస్లో మనం పూర్తి చేస్తాం